ప్రత్యక్షి సమాన అరణ్య వాక్యం ఇది అత్యంత ఉండగానే నాకు ఏమనిపిస్తుందంటే శంకరుడికి ఎంత విన్నో అనిపిస్తుంది అది ఏమంటున్నారు అంటే దుఃఖం అనేది సర్వకాల ఎందుకు ప్రత్యక్షంగా అనుభవాలు వచ్చేది మాత్రం ప్రత్యక్షంగా తెలియబడేది మాత్రం ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మీకు దుఃఖం కలిగిందనుకోండి మీకు ఎవరైనా చెప్పాలా ఎవరైతే మీకు దుఃఖంగా ఉందండి మీరు చూసుకున్నారో లేదో అని ఎవరైనా చెప్పాలా మోస్ట్ ఆఫ్ డైరెక్ట్లీస్పీరియన్స్ ఇప్పుడు నెత్తి మీద ఏదైనా ఉందనుకోండి మనకు కనపడగదు ఇప్పుడు ఎవరో చెప్తారో ఎవరో ఏదో మీ నెత్తి మీద ఏదో మధ్యలో ఏదో ఉందని అప్పుడు తీసేసుకుంటారు ఆ రకంగా ప్రత్యక్ష విషయం నిత్యము కూడా ప్రత్యక్షం సరిపేంటి ఫ్రమ్ దాట్ వీ రెడీలీ కన్క్లూడ్ ఏమంటే ఆత్మస్వరూపం నుండి దుఃఖము లేదు ఎంత సరదాగా చెప్పాడు చూడండి మీరు ఒకటి గమనించండి ఆత్మస్వరూపంలో దుఃఖం ఉన్నట్లయితే మీకు అతని దుఃఖం అనుభవానికి రాసు చేసి విషము అనుభవానికి రాదు వేషము ఇంకో హరిత అనుభవాలు పేరు కంటే ఇతరమైన ప్రయాణిత అనుభవానికి రావాలి గత పేరు అనుభవానికి రాదు నీ స్వరూపంలో కనుక దుఃఖం ఉంటే మీకు అనుభవానికి ఎన్నడూ కాదు దీనికి పుట్టి స్వామి వారే వ్యక్తులు చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తులు అంటే నీ స్వరూపంలో దుఃఖం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది తప్పంఫర్టబుల్ గా ఉండాలి వ్యక్తులుగా వెరీ వెరీ వరీ కానీ మీ స్వరూపం మీ దుఃఖం కంఫర్టబుల్ గా ఉంటుందా అన్కంఫర్టబుల్ గా ఉంటుందా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే అర్థం ఇది ప్రాబ్లెమిటి అది మీ స్వరూపం కాదు తేలు తగిన చూడండి ఒక తేరు మీకు విషం చాలా అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా పేరు చెప్తుందండి అంటే అర్థం ఏంటంటే దానికి అది కాదు అలాగే మీ స్వరూపంలో కనుక మీకు ఎన్నడూ ఇబ్బందులు కలిగించదు మీకు దుఃఖం ఇబ్బందులు కలిగిస్తుంది అంటే అది మీ స్వరూపంలో లేదు చాలా ఇంపార్టెంట్ సరే మీరు ప్రస్తుతంగా చూస్తే ఫస్ట్ నిత్యమైన ప్రశిక్షణ చేసుకో హేతు ఆ హేతువుని కాదు అని అని నిశ్చయించాలి తర్వాత భూపాధి సమానాధికారం న్యాక్ష అంటే మరి దీని యొక్క శుభ కలిగితే జీవితంలో ఈ సంసారాన్ని అధిగమించినట్లే ఇప్పుడు ఒక మహాత్మడు ఏమన్నాడంటే పెయింగ్ ఈ దేయమేటప్పుడు బట్ సఫరింగ్ ఈ సంగీత అంటే శారీరక దుఃఖము ఒకప్పుడు సఫరసే ముఖం కానీ సఫరింగ్ అన్నది అంటే మానసికంగా దుఃఖమును అనుభవించింది నేనే దుఃఖిని అనే దాన్ని సహకరించినట్ట అది అది నీట్నెస్ అదే అవసరం అంటారు ఇప్పుడు చూడండి దేహం ఉంది అంటే రూపము దేహం అనర్థం కోపము అంటే దేహము అనర్థం ఇప్పుడు దేహమునందు పేద ఉంటుంది దాన్ని పేద అంటారు జనరల్ వచ్చేటువంటి ఇబ్బందికి దుఃఖము దేహములకు కలిగేటువంటి ముక్తి ఏదైతే కలదో దాని సంస్కృతంలో క్రీడ అనే వార్త దేహములందరి క్రీడ ఉన్నది ఇప్పుడు మనుషులు సఫర్ ఉంటారు అనారోగ్య కారణంగా సఫరింగ్ ఉంటుంది ఈ సఫరింగ్ దాన్ని దాని యొక్క స్వరూపము కనుక పరిశీలించినట్లయితే దాంట్లో దేహము యొక్క అనే అంశము కేవలం పది శాతం కూడా ఉండదు కూడా మానసికమైన దుఃఖము తర్వాత మానసిక అంటే మానసికమైన దుఃఖం ఉంటుంది మనస్సు యొక్క ఎక్సైట్మెంట్ మనస్సు చాలా తీవ్రమైన సంచలన ఉద్వేగం ఉన్నది వీరవుతుంది ఉద్వేగనమైపోతుంది సమస్య వీడికే మనస్థితికి స్పేస్ ఉండదు మనస్సుకి వీడికి స్ట్రేస్ ఉంటే సమస్య లేదు వీడికి మనస్థితికి మధ్యలో స్ప్రేస్ ఉండదు సూపర్ ఇంపార్టెంట్ ఉంటారు కాబట్టి నా ఉద్వేగమే అన్నట్టుగా తయారవుతుంది కాబట్టి ఏమైంది దేహము రూప రూపము దేహము దేహమునందు ఉన్నటువంటి వికారము లేదా మనస్సు నందు దుఃఖముగా తగినా పరిరక్షించింది ఆత్మస్వరూపాన్ని దాటు అంటే అది ఎంత అర్థ శ్రేష్ట వచ్చేసింది అర్థత శ్రేష్ట నష్టమాట అంటే మహాత్ములు దేహమునకు చెందిన దుఃఖము దేహమునకు చెంది ఉంటుంది అంటే దేహమునందు పేడ ఉంటుంది దేహానికి పేడ అన్నది వస్తూ ఉంటుంది ఆ విధంగానే స్వీకరిస్తాను అంతే తప్ప అంతేకానే మహాత్ముల మహాత్ములు దేహమునందు రోగము ఉండవచ్చు కాక కానీ మహాత్ముడు ఎవడూ కూడా నేను రోగి అనే అనుభవము ఉండదు మీరు ఆలోచించండి పేషెంట్ ఉంటాడు పేషెంట్కి రోగము ఉన్నది అని తెలుస్తూ రోగిని అనే అనే నిశ్చయం లేకుండా ఉన్నాడు అనుకోండి నేను రోగిని అంటే అయిపోయింది ఇంకా రోగానికి నాకు మధ్యన స్పేస్ ఎప్పుడైతే రోగానికి నాకు మధ్యన స్పేస్ లేదో నో ఫ్రీడమ్ స్పేస్ ఇన్న స్పేస్ అన్నా ఇన్న ఫ్రీడమ్ అన్నా ఒకటే స్పేస్ అంటే ల్ స్పేస్ ఫిజికల్ స్పేస్ అంటే కాదు ఆఫ్ స్పేస్ అంటే మెకమనికల్ స్పేస్ అక్కడ ఇన్నర్జీ స్పేస్ అంటే డ్రైడన్కే మరొక మాట అనదర్ వర్డమ్స్ అండి కాబట్టి ఆ ఇన్నర్జీ స్పేస్ ఉన్నవాడు శరీరంలో రోగము కలదు దేహం వల్ల వ్యాధి కలదు శరీరంలో రోగర్ అవుతారు నేను పెయిన్ అది What about myself? He can declare it. What so can we declare just the right? Or declare the right? What about myself? I am what I am. I am, I am all right. And that's a celebration of just the right. And that's a celebration of just the right. He may not be celebrating, but he is not. An And you need that company. And I understand that. And I don't know. I don't know. I don't know. And he... దేహముల రోగము కలదు నేను నేనుగా ఉన్నాను అనే పరిస్థితి చూసారా సెలెండస్ డాక్టర్ చాలా పెద్ద వివేకం అది ఆ వివేకం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మీకు దుఃఖం అనేది దేహంలోకి సంబంధించి ఉంటుంది రూపాది సమానాధికరంగా రూపం దేహము నందు ఉంటుంది దుఃఖం కూడా దేహంలో లేవు ఇంకా మనస్సు నందు దుఃఖంలా వస్తుంది అక్కడ కూడా మనస్సులో కూడా రూపం ఉంటుంది ఇప్పుడు రూపం అంటే ఫిజికల్ ఫార్మ్ అని ఒక రూపం ఫిజికల్ భౌతికమైన రూపం మానసికమైన రూపం ఉంటుంది సరిగ్గా మెంటల్ ఫార్మ్స్ ఉంటాయి అది ఫిజికల్ ఫార్మ్స్ కాదు ఉదాహరణకి నేను బ్రాహ్మణ్ అంటాడు బ్రాహ్మణత్వము మెంటల్ ఫార్మ్స్ ఐడియన్ దట్ ఇండియన్ హ్యాస్ ఈజ్ ఎ మెంటల్ పవర్ నాకు గ్లీన్ కార్డ్ ఉంది అంటే హ్యావింగ్ గిలీన్ కార్డ్ అన్నది అంటే అమెరికాలో అయినప్పుడు ఇట్ మెంటల్ పవర్ ఇవన్నీ ఉంటాయి మెంటల్ ఫార్మ్స్ ఇప్పుడు దుఃఖం మానసిక దుఃఖం ఏదైతే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ మెంటల్ పవర్ లోపము దుఃఖము ఒకే అధికారంలో ఉంటాయి అంటే ఏ లోకస్ ఒక యొక్క మెంటల్ ఫార్మ్ ఉన్నదో అదే లోపస్ లో దుఃఖం ఉంటుంది ఇప్పుడు భార్య భర్త కొట్లాడుకున్నాడు అనుకోండి భర్తకి దుఃఖం ఉందనుకోండి భర్తకు ఉండొచ్చు భాగంగా ఉండొచ్చు భర్తకి దుఃఖం ఉందనుకోండి నేను భర్తను అనే మెంటల్ ఏ లోపస్సులో ఉంటుందో దుఃఖము కూడా అదే లోపస్లో నా కడుపులో ఉంటాయని చెప్పడానికి సమయము తర్వాత ఓడితే కలిసి రావాలి తప్ప అది చాలా ఇంపార్టెంట్ రూపాధి సమానాధికరణనే సమాసంలో చూసేదానికి భాష భాగ్య యొక్క సమాసంలో చాలా విలువై ఇప్పుడు మీరు గమనించండి నువ్వు భార్య వర్త అన్నాను కాబట్టి దాని గురించి ముందు ఇప్పుడు భర్త భార్య అని ఉంది భక్తంటే ఏమిటి భక్తంటే ఏమిటి భార్య అంటే ఏమిటి ఇప్పుడు ఆమె వీడు భాగ్యాలతో ఉంటాడు అది సరైన తలకాయ ఉంటూ ఉంటుంది తలకాయ ఉంటుంది అంటే మేము ఊరుకుంటున్నాం ఇట్స్ ఓకే లక్ ఇప్పుడు వీడు భాగ్యాన్ని ఆయన అంటారు భక్తాన్ని తరుణం దాని పాపిస్తాడు దీనికి దానికి పేరు ఏమిటంటే ఇమేజ్ అంటారు ఇంగ్లీష్ లో ఒక ఇమేజ్ తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు మీరు గమనించండి భర్త భార్య కలిసి ఒక పాటి గేడు కాపడం చేశాడు అనుకోండి అతిగా కలిసి కాపడం చేశాడు కనుక్కోండి ఇప్పుడు భర్త అనే ఇమేజీని తన వ్యక్తి మీద వేసుకున్న కలిసి కాపడం తప్ప ఎవ్రీ ఇండివిజువల్ ఆ ఇమేజిన్ త్వరలో ఉంటాడు అంటే ఏంటి ఆ ఇమేజ్ తనకి మధ్యలో దేర్ ఇస్ మోస్ట్ అవ్వాలి ఈ భార్యాభర్తల నుంచి సంబంధాన్ని నాలుగు ఇమేజెస్ కింద వర్ణించాడు ఎందుకంటే నేను భర్తను ఆమె భార్య ఆ ఇమేజ్ అది ఇమేజ్ అంటే ఎజెండా చాలా ఎజెండా బట్టి వస్తున్నాయి ముఖ్యంగా ఇండియన్ సొసైటీ కన్వెన్షనల్ సొసైటీస్ లో భార్య తన అనుకూలంగా ఉండాలని ఒక ఎక్స్ పెట్టాడు అది ఆ ఇమేజ్ ని బట్టి వస్తున్నాయి ఇప్పుడు తన గొప్ప కాఫీ పెట్టింది అని అడుగుతాడు భార్య అదే ఇంకొకళ్ళెవాలన్నా అడిగాడు అనుకోండి ఆమె కాఫీ ఉందా అని అడిగితే కాఫీ లేదండి అంటే నేను పోతాయి వంపోతాయి అదే భార్యని ఒకప్పుడు కవి అని డిగాడు అనుకోండి అభిలనే ఇప్పుడు నా కవిలని దుఃఖండి వీడి మనస్సు చిరు కుమారు ఇప్పుడక్కడ ఆ దుఃఖము కలిగినది ఎక్కడ కలిగినది ఏ లోకస్సులో అయితే నేను భక్తము అని భార్య అనే రూపము కలిగి అదే లోకస్సులో దుఃఖం కలిగింది చదండి ముఖరకం శుభం కూడా అలాగే కలుగుతుంది అలా అయ్యో తీసు కూర్చొని ముక్క ఐదు నిమిషాల కనీసానంగా లేచి వెళ్ళి గబురబా చక్కగా పాలు కాచి అప్పటికప్పుడు కాఫీ టికాషణం తీసి ఎప్పుడో పొద్దున్న తీసి ముక్కిపోయిన కాఫీ టికాషన్ కాకుండా అప్పటికప్పుడు కాఫీ టికాషన్ వేడిగా ఉన్నటువంటి కాఫీ టికాషన్ లో కాకిన పాలు చలాయమైన పాలు పోసేసి ముఖాన్ని పారేయడం కాకుండా మళ్ళీ కాకిన పాలు కొన్ని దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చిందనుకోండి వాళ్ళ ప్రేమగా ఇచ్చింది అనుకోండి సుఖం కలుగుతుంది ఎక్కడ కలుగుతుంది ఏ అధికరణం ఉంటుంది నేను భార్య నేను భారతను ఇలా ఉండాలి అనే ఇమేజెస్ అన్ని ఒక ఇమేజెస్ ఉంటాయో అదే అధికరణం సుఖం కలుగుతుంది కాబట్టి చంద్రబాబు నాకు అంటే రూపము సుఖవత్వంలో ఒకే అధికరణంలో ఉంటాయి ఆ అధికరణము నేను కాదు కాబట్టి సునది నా స్వరూపంలో భాగము కావాలి ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టికల్ గా ఉందా లేదా దీంట్లో ప్రాక్టికాలిటీ ఇంపార్ట్ పెట్టాలి మీరు జన ఇండస్ట్రీ వివేకాన్ని నేను సంపాదించి జన ధ్య పురుషులు కావచ్చు ఆ వివేకంతో నేను భర్త ఈమె అధికారు ఇమేజ్ అండ్ ఇమేజ్ సెకండ్ వచ్చే కష్టం రూపంగా వచ్చేది కల్చర్ ఇమేజ్ అది రిలీజియస్ శాంక్షన్ కూడా ఉంది ఆ ఇమేజెస్ కాబట్టి ఫ్యామిలీయల్ సోషల్ రిలీజియస్ కాంటాక్స్ లో ఆ ఇమేజ్ లో నిర్మాణం తప్ప స్వతహాగా ఆ ఇమేజెస్ లేవు స్వతహాగా నేను నేనే కానీ భర్త భార్య అదే సాధన అనేది నిర్మాణ హితంలో జరుగుతుంది నా నోనే మాట నన్నే పిత నా గురు నా శిక్షణ ఒక ఇమేజెస్ అన్నింటినీ కూడా చూసి పెట్టేటువంటి ప్రాప్తి కాబట్టి ఫిజికల్ ఫారంలో వ్యాధి రూపమైనటువంటి దుఃఖము వ్యాధి జరిగినప్పుడు కలిగే ఆరోగ్య రూపమైన సుఖము ఆ సుఖ దుఃఖం ఫిజికల్ ఫారం కి పరిమితమైన సరి మానసికమైనటువంటి శుభ దుఃఖములు మానసికమైన రూపము నాకు పరిమితం కలుగుతాయండి మీరు ఆ రూపాన్ని మానసిక దుఃఖం మీకున్నుకోండి ఆ రూపాన్ని మీరు కనుక మీరు ఈ స్వరూపంలో లేదు ఆ రూపం దాన్ని మీరు కనుక ఇమోట్రలైజ్ చేయగలిగితే మీ దుఃఖం దుఃఖం అంటే వీళ్ళు బాధ్యతలను అవమానించడానికి దుఃఖం అనుకున్న వాళ్ళు చేయాల్సిన పదాల anyone our job on this meditation depends on the amount of secretion and anomalous secretion no, is highly recommended tanish sir gold body sir do anomalous secretion and mahatma yatra sandesh or in short to you, you know your adaptation get me i am chalal was now god asked how already you are i am getting trouble and i am anomalous i am what i am నువ్వు ఎవరైతే నువ్వు మహిళా ఈవెంట్ మహిళా నేను ఎవరో నాకే తెలియదు నేను పలానా అనేది ఏది కూడా నాకు తెలియదు నేను అజ్ఞాతం నేను అజ్ఞాత నేను ఏంటి నేను ఏది అది ఏది తెలిసేది కాదు తెలియదు అటువంటి అజ్ఞాత నేను అని నేను ఈ రూపమును బట్టి వచ్చే సుఖదుఖములన్నీ కూడా చెప్పలేదు కాబట్టి సుఖదుఖములు రూప సమానాధికరణములే తప్ప ఆత్మ సమానాధికరణములు కావు మీద పూర్వపక్షం ఏంటంటే నిజమైన మీరు చెప్పింది బాగానే ఉంది సుఖ దుఃఖము యొక్క అధికరణ యువకస్తుంది ఆత్మ కాదు కానీ ప్రారంభం ఏంటంటే ఆత్మ ఇవ్వము మనస్త అనుభవం లేక అది కలిసే ఉంది కలిసే మనస్సులో ఉండే సులరుఖాలు ఆత్మకి సంక్రమిస్తాయి ఇప్పుడు ఇదిపై ఉంది ఉంది ఉంది రెండు హిందువులు మూటగట్టిన వస్త్రాలు కూడా సకలము హిందూ ఉంటాయి వాసన హిందువుకు ఉంటుందా వస్త్రానికి ఉంటుందా ఇంకూటే ఉంటుంది కానీ దాన్ని మూటగట్టినటువంటి కూడా వస్తు సంయోగం లేదు మనసులో సుఖముఖాలు మనసులో ఆత్మకి ఆత్మ పరోక్ష అని పరోక్షం పరోక్షం బాగుంటుంది కదా కానీ పరోక్షం బాగుంది కానీ మీరు సూక్ష్మంగా చూస్తే పరోక్షంలో సారము లేవు అతను నీకు ఎవరు చెప్పాడు ఆత్మకి మనస్సుకి సంయోగంగా నీకు ఎవరు చెప్పాడు నువ్వు నేను వాళ్ళ సంయోగం ఉందా స్నేహితుందా స్నేహితు లేని సంయోగం స్పేస్ ఉన్నవాడికి సంయోగం లేదు కాబట్టి ఆ స్పేస్ నేను ఉపేక్షించి లేదా స్పేస్ ని ఇన్వాల్వ్ చేసి మనస్సు ఆత్మ కలగామూలమైనవి కాబట్టి మనస్సులో ఉండే దుఃఖం సుఖాంత సుఖ దుఃఖంలో ఆత్మకు వచ్చేయము వాస్తవంలో తెలివిజెస్ స్పేస్ విడితే హౌ కెన్ అంటే టెక్నికల్ గా చూడండి చూడండి ఆత్మ ఆత్మకి మనసుకి సంయోగం ఉంది అంటే ఆత్మ సహవం అవ్వాలి ఎప్పుడు కూడా సంయోగము ఈ వ్యాస్కి ఈ పాత్ర సంయోగము అందువల్ల అటేబుల్కి అవయవాలు ఉన్నాయి కేబుల్ డివైడ్ మెయిన్ పార్క్స్ అని ఒక పార్క్స్ ఈ వ్యాస్ కూడా అవయవాలు ఉన్నాయి పైన రక్షణ భాగము అడుగు అడుగు భాగము అవయవాలు కాబట్టి ఇది పాత్రలో ఉండే ఒక అవయవానికి దేవుడి యొక్క ఒక అవయవంతో సంయోగం ఏర్పడింది ఆత్మకి మనస్సుకి సంయోగం ఉంది అంటే మనస్సులో అవయవములు ఉంటాయి ఒక అంశంలో దుఃఖం ఉంటుంది ఇంకో అంశంలో సుఖం ఉంటుంది మనస్సులో అవయవాలు ఉంటాయి కానీ ఆత్మస్వరూపంలో అవయవాలు ఉన్నాయి కాబట్టి మనస్సుకి ఆత్మకి సంయోగం ఉన్నది తద్వారా మనస్సులో ఉండే సుఖ దుఃఖము అని మీరు ఆత్మ సమయము అని చెప్పినట్లు ఎప్పుడైతే అవయవము కలది అంటారో అవయవములో మార్పులు వస్తాయి దానిపై క్రియ అని పేరు క్రియ అంటే అవయవాల్లో వచ్చే మార్పు అంటే క్రియ ఇప్పుడు నేను నడుస్తున్నాను అంటే నా అవయవమైన కాళ్ళు నడుస్తున్నాను అవయవాలను వచ్చి వస్తుంది కాబట్టి ఆత్మయందు అవయవాలు ఉన్నట్లయితే ఆత్మయందు క్రియ వస్తుంది ఎప్పుడైతే ఆత్మ సవయవము క్రియాభక్తి అవుతుందో అనిత్యం అవుతుంది వినాశం అవుతుంది దీన్ని ప్రభావం వస్తాయి ఇవన్నీ కూడా అంగీకారం కావు మీ స్వరూపము సవయవము కాదు క్రియాభక్తి కాదు మీ స్వరూపంలో ఉండదు స్వరూపంలో క్రియ ఉండదు స్వరూపంలో నాశము ఉండదు ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదికే జగత్తుందా తెలుసుకుంటారని వచ్చితే మీ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా నేను ఒక ప్రశ్న ఉంటుందా మీ గురించి మీరు చెప్పండి మీ స్వరూపం మీ ఇన్నర్ మోస్ట్ రియాలిటీ డూయింగ్ అయింగ్ కదా అన్ను ఇన్నర్ మోస్ట్ రియాలిటీ డూయింగ్ అయింగ్ ఇప్పుడు పూర్తి స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పారు మనిషికి దేవుడు కొమ్ములు ఇవ్వలేదు ఎదుకి కొమ్ములు ఇచ్చారు ఎందుకని ఎద్దు తలను కొట్లాడడానికి కొడవడానికి ఉపయోగిస్తుంది తప్ప ఆలోచించడానికి ఉపయోగించడం కాబట్టి దానికి కొమ్ములు అవసరం పడ్డాయి మనము తలని కొట్లాడటానికి ఉపయోగ ఉపయోగిస్తామా లేకపోతే ఆలోచించడానికి ఉపయోగిస్తామా ఆలోచించడానికి ఉపయోగిస్తాం కాబట్టి కొమ్ములు మాత్రమే కాబట్టి కొమ్ములు మనం ఇది కాబట్టి మనం ఆలోచించడానికి ప్రారంభించాలి ఏ స్వరూపము తెలియతయా చేయకుంటాయా కానీ వాళ్ళు చేయటం ఉంది కదా అంటే చేయటం నీళ్ళు లేదు దేహం ఉంది కదా మనస్థలు కదా ఈ స్వరూపంలో చేయకుంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మనిషి ఆలోచిపోతాడు స్ట్రెస్ ఇంకా ఉంటాయి పోతాయి స్ట్రస్ట్ బాగుపడదు స్ట్రస్ ఎందుకు వచ్చిందో చూసిన హార్డ్ వర్క్ వల్ల నాలో స్ట్రెస్ అట్టి వరకు కూడా స్పెస్ట్ స్ప్రెస్ ఎందుకు వస్తుందంటే కర్తృత్వాన్ని తను ఎందుకు ఆరోపించుకోవడంలో వస్తుంది చేసేది నేను నేను చేస్తున్నాను దాన్ని బట్టి విడిచే అవస్థ కూడా కర్తృత్వాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు చూడండి అవస్థత అన్నది ఒకటి ఉన్నది అవస్థత ఒకటి శరీరకము అది వాళ్ళ ఇంకొక అనదీకం బుద్ధి ముందు అవసరత కలుగుతుంది ఇప్పుడు మీరు ఒక గంట ఒక రెండు గంటల విన్నా ఒక రాష్ట్రం తయారు చేశారో ఒక ఆర్టికల్ తయారు చేశారో రెండు సమయాన్ని గడిపెండు ఆర్టికల్ తయారు చేశాయని అప్పుడు బుద్ధికి చాలా అవసరం అది అప్పుడప్పుడు ఈ పుస్తకం చూసేటప్పుడు ఒక గంట సరి జరిగినటువంటి బుద్ధికి అవసరం ఇప్పించి ఆ పుస్తకం చూసేసి ఇటువంటి నేను శరీరంతో సభ చేశానతోంది శరీరానికి అవసరం ఈ రెండు రకాల అవసర ఇంగ్లీష్ లో స్ప్యాటింగ్ పెడతాను సో ఇంటలెక్చువల్ స్ప్యాటింగ్ ఫిజికల్ స్ప్యాటింగ్ ఈ రెండు కూడా చాలా మంచి ఆరోగ్యానికి చాలా ఇష్టంగా కాబట్టి బుద్ధిని బాగా పదును పెట్టి కష్టపడి మనం చదివి తెలుసుకుంటూ క్రియేటివ్ గా ఉంటే బుద్ధికి చాలా బలంగా ఉంటుంది అలాగే ప్రశ్న మీరు చేస్తూ ఉంటే శరీరానికి మంచి ఆరోగ్యం ఉంటుంది ఇది బుద్ధి ఇటు శరీరము ఈ మధ్యలో ఇంకో రెండు ఉన్నాయి నెర్వస్ సిస్టము ఇమోషనల్ మైండ్ ఉన్నాయి మంచిగా నెర్వస్ ఫిటింగ్ అంటే నర్వస్ సిస్టమ్ కి మీరు ఎక్కువ అవసరం వచ్చేస్తే అలాగే ఇమోషనల్ ఫిటింగ్ అంటే ఇమోషన్స్ బాగా వర్క్ పడిపోయి ఎక్కువ అవసరం వచ్చేటట్లయితే వాడు ఆరోగ్యం బాగుంటారు కాబట్టి మనం ఆహ్వానించాలి ఎమోషనల్ స్టెక్ అండ్ నెర్వస్ స్టడీకి జోడం పెట్టాలి నెర్వస్ స్టడీ పెట్టేది మీరు బాగా డబ్బు అది డబ్బు పెట్టి మీరు జోడం అనేది అనుకోండి అది నెర్వస్టిక్ వచ్చింది డబ్బు వస్తుందో పోతుందో అనేటువంటి టెన్షన్ లో ఉంటారు కాబట్టి నెర్వస్టివిటీకి వచ్చింది వీళ్ళతోటి వాళ్ళతోటి కలహించి భార్యతో కలహించి బంధువులతో కలహించి అలా చేశారనుకోండి ఇమోషనల్ స్పెట్టింగ్ వస్తుంది దానివల్ల మనిషి చాలా రోగది కాబట్టి ఇమోషనల్ రెటింగ్ అండ్ నెర్మస్ పెట్టింగ్ వాటిని మనం దూరంగా పెట్టాల్సి వాటిని దూరంగా అంటే ఎలాగా అవి మనస్సులో ఉంటాయి నా స్వరూపముందు తాను నిలిచి ఉంటావా నేను మనస్సుకి మనస్సు మధ్యలో ఆ స్పేచ్ స్పేచ్ఛ మనం పెట్టుకోవాలి నేను గౌరవపక్షానికి సిద్ధాంతంగా ఐటిసిపేట్ చెప్పాను ఐటిసిపేట్ చేసి చెప్పాను పౌరవృక్షంలో వారి బాధించే మనస్సులో ఆత్మ కలిసిగా ఉంటాయి కాబట్టి మనస్సులో ఉంటే స్వరూపంలో ఆత్మకు సంత్రాస్తాయి అనేటువంటి మాట దానికి కొన్ని పారిస్తుంది ఎందుకంటే మనం ఆత్మస్వరూపం ముందు సాహజవత్వం లేదు క్రీయావత్వం లేదు అనిచ్చత్వం లేదు మనస్సు నిరవయనము అట్టియము నిరుచేము మనస్సు కాదు ఆత్మ ఆత్మ నిరవయము అట్టియము నిరుద్యోగము ఇప్పుడు చూడండి మీరు మీకేసి చూసుకోండి దేహంలో లక్ష భాగాలు ఉన్నాయి వందల భాగాలు ఉన్నాయి అన్ని అనేక రకాల ముక్కలన్నీ కలిసిస్తే దేహము దేహంలో రెండు వందల ఆ ఎముకల చుట్టూ దత్తము మాంసము ఇత్యాసు ఉన్నాయి దానిపైన చలనం ఉండదు ఇన్ని అవయవాలు ఉన్నాయి దేహంలో మనస్సులో ఒక్కోసారి సుఖము ఇంకోసారి దుఃఖము ఈ మోషను ఆ విమోషను ఈ ఛాటు ఆ ఛాటు ఎన్ని పీచెస్ ఉండాలో అన్ని పీసెస్ మనస్సులో ఉన్నాయి నేను ఎందు అవయవం లేదు నేను ముక్కలు లేదు స్త్రీగా దేహముందు మనస్సు ముందు స్త్రీగా ఉన్నది చలనము క్రియా అంటే చలనము దేహం ముందు మనస్సు మా స్వరూపంలో తెలియదు స్నేహము పుట్టింది దిక్తుంది మనస్సు ఒకప్పుడు సుఖంగా ఉంటుంది ఇంకొకటి దుఃఖంగా ఉంటుంది నిరంతరము చేయించుకోవటం ఉంటుంది ప్రవాహ రూపంగా ఉంటుంది లేదా అంటే ఈ మొబైల్ అంటే ఈ మొబైల్ అనుకుంటే ఇంకో మొబైల్ అంటే దాని కోట కోసం అవుతాయి ఆ Chemin Chemin call. Chemin in చేంజ్ చేంజ్ లెస్ చే అంటే మ్యూటేషన్ మ్యూటేషన్ అనేది ఉండదు విహారం అనేది ఉండదు వినా స్వరూపం ఇంకో స్వరూపంలో మాట్కూడదు మీరు చూసుకోండి మీ బాల్యంలో మీకు అహమస్ అనే ఉంటుంది కా అనే అనుభవం అది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీ యవ్వనంలో మీకు అహమస్యమైన అనుభవం ఉండదు పెద్ద వయస్సులో మధ్య వయస్సులో అహమస్యమే అనుభవము కలదు వృద్ధాప్యంలో అహమస్యమే అనే అనుభవము కలదు కానీ దేహంలో ఈ మార్పు వచ్చే భాగ్యము యవ్వనము మధ్య వయస్సు వృద్ధాత్మ మనస్సులో ఎన్నెన్నో మార్పు వచ్చాయి కానీ అహమస్యమైన అనుభవము ఏకరూపంగా ఉంటుంది అంత మార్పు దానికి శంకర్ లో కూడా ఎలా చెప్పారంటే ఆయన అభినయపూర్వటం కాదు నేను నేనైతే చిన్నపిల్లవాడితో ఉన్నప్పుడు కోటికాయలో మీ ఆడుకునే వాళ్ళను అనే ఆ నేను ఈ నాడు పెద్దవాళ్ళని చిన్నపిల్లలు కోటికాయలోని ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది ఈ అనుభవంలో వయస్సు మారిపోయింది దేహం మారిపోయింది మనస్సు మారిపోయింది కానీ మహామస్యమైన అనుభవము ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు చూసి మన కోరుకు వాళ్ళు చూసుకోవాలి దాని ఒక అన్ని నేను అనే అనుభవము దానికి ఆత్మాన్ని మనం పేరు పెట్టుకుంటే దాని ఎందు డ్యూటేషన్ వికారం అనేది ఈ మనస్సులో ఉండే సుఖ దుఃఖమును మనస్సుకు చెందినది మాత్రమే ఆత్మ నుంచి సంక్రామించము దాన్ని కొంచెం టెక్నికల్ గా వివరిస్తున్నారు అధికృత్య మన ఆలక అపా ఇది ఈ వాక్యాల మీకు చూస్తే ఇది ఫిజిక్స్ లాగా ఉన్నదా లేకపోతే ఏదైనా ఒక స్క్రిప్ చే ఫిజిక్స్ లాగా వాక్యం ద్వారా దీన్ని ఇంగ్లీష్ లో మాట్లాడంటే అండ్ టూ థింగ్స్ కమ్ ట ఒక అనర్భోయి క్వాలిఫికేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ క్వాలిటీ ఆఫ్ వన్ బోస్ట్ ది అదార్ సంథింగ్ రైట్ రైట్ ఇప్పుడు ఫార్మెన్సిక్ సైన్స్ లో మాత్రం దాని టూ థింగ్స్ కమ్ టువ్ చేసే వాళ్ళ అలాగే ఫార్మన్సిక్ లో వాళ్ళ ఆ ప్రిన్సిపుల్ మీద ఆపరేట్ చేస్తారు ఇప్పుడు గౌరవ ఇంట్లో వచ్చాడు అనుకోండి అంటే ఆ ఇంటికి సంబంధించిన గుణాలు వాటింగ్ సెంటర్ వస్తాయి వారి గుణములు ఇంటికి సంక్రమిస్తాయి అంటే లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కు మొదలైన ఇంట్లో ఒక స్టోన్ మీద పడతాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక మళ్ళీ ఏదైనా ఉంటే అది వాడి ముఖీకి అంచుకుంటుంది కాబట్టి ఆ కుక్కర్ తీసుకొచ్చి దాని ముక్కుగా అక్కడ వాసన పూర్తించి దాన్ని విడిచి పెడితే అది వారికి అంతకుంది వాడి పడుకుంటుంది వారి ఫింగర్ పడతాయి కాబట్టి ఈ ఈ రకంగా రెండు వస్తువులు ఒక చోటకి చేరినప్పుడు దీని గుణములు దానికి దాని గుణములు దీనికి సంక్రమిస్తాయి వాటి ఎందు వికారము నిర్మాణం అవుతుంది అది దాని స్వభావం ఇప్పుడు మనస్సు ఆత్మ ఒక చోట కలిసినప్పుడు వాటికి సంయోగం ఏర్పడినప్పుడు మనస్సు యొక్క ధర్మములు ఆత్మ ఎందు ఆత్మ యొక్క ధర్మములు మనస్సు ముందు సంక్రమిస్తాయని చెప్పడానికి అవకాశం ఎక్కువ ఆత్మ వికారి అయినప్పుడు మాత్రమే దానికి బాడీపై అనేటువంటి శోభాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనస్సు ధర్మాలు దానికి రావచ్చు దాని ధర్మాలు మనస్సులో వెళ్ళవచ్చు సపోజ్ ఆత్మ అవికారి అయిపోయింది అధికారి అవి ఇన్యూటడు విన్యోటదులు అయినప్పుడు ఇట్ వాంట క్రికా ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ది మైండ్ అండ్ ఇట్ వాంటీమిక్స్ ప్రాపర్టీస్ బికాస్ ఇట్ ఈస్యోటో ఎందుకంటే దీని ధర్మాలు దానికి దాని ధర్మాలు దీనికి రావడము పోవడము జరుగుతోందంటే వికారము ఉండి తీరాలి ఆత్మనుడు వికారం అనేది లేదు అవికృత్య అంటే వికారము చెందకుండా సంయోగి ద్రవ్యం గుణ నుండి కలిపినప్పుడు ఈ గుణము ఉపయం అపయం ఇది రావడము అటు పోవడము అనేది ఎక్కడా కూడా మన అనుభవంలో లేదు నిత్య గు ఇప్పుడు అవలంబములు లేనిదైనా ఒకటి తీసుకోండి అవలంబములు లేనిది ఒకటి పట్టుకోండి పట్టుకొని దాంట్లో మార్పులు చేర్పులు ఎప్పుడైనా వచ్చేటట్టుగా మీరు ఎప్పుడైనా తీసేలా మరి ఎక్కడ దృష్టాంతం అయితే అవయవములు ఏంటి అన్నదానికి దృష్టాంతములు రెండు ఆకాశము ప్రకాశము సాక్షాంతికము ఆత్మే ఆకాశం చూడండి ఆకాశము అవయవములు ఉన్నాయా లేదు అటువంటి ఆకాశంలో ఏదైనా వికారములు ముచ్చుతారా మీరు ఎప్పుడైనా చూస్తారా ఆకాశంలో వికారం కావడం లేదంటే అంతవరకు తెల్లగా ఉన్న ఆకాశం ఇప్పుడు నల్లగా లేదా ఎక్కడగా ఉన్న ఆకాశం పచ్చగా అటువంటి మార్పులు లేకపోతే దగ్గరగా ఉన్న ఆకాశం దూరంగా పోయింది పరసగా ఉన్న ఆకాశం దట్టంగా అయింది అటువంటి వికారణం ఏదైనా మీరు దిక్షగా వాయువులో చూస్తారు వాయువులో ధ్యాన్స్ గా ఉన్నది రేరిఫై అయిందని మంచి సుగంధం ఉన్న వాయువు దుర్గంధం అయిందని వాయువులో మీకు వికారణం తప్ప ఆకాశంలో వికారం ఎందుకని వాయువులో అంశాలు అవయవములు ఉంటాయి ఆకాశం ముందు అవయవంలో అలాగే ప్రకాశము కూడా అర్థది ప్రకాశంలో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉంటాయి ఆత్మ కూడా అర్థలేదు కాబట్టి మనస్సుతో ఆత్మకి సంయోగం చెప్పి మీరు ఆ మనోధర్మంలో ఉన్న ఆత్మకు అట్టగట్టే ప్రయత్నం మీరు చేయకండి మీరు అలాంటి పొరపాటు చేయట్ లేని పొరపాటునే ఏం చేయాలి మీరేం చేస్తారంటే నేను ఆత్మస్వరూపుడను ఆత్మస్వరూపం నుండి ఎట్టి విలు లేదు యూ ఫస్ట్ ఫస్ట్ శని లక్షణాలు వచ్చారు అండ్ యూ వాచ్ దైండ్ మైండ్ని వాచ్ చేసి మైండ్ లో సుఖముఖాలు ఒకప్పుడు సుఖమవుతుంది ఒకప్పుడు దుఃఖం అవుతుంది లెటింగ్ బి నువ్వు సుఖాన్ని మీరు దరిగి కొట్టాల్సిన అవసరం లేదు దుఃఖాన్ని ఆహ్వాదించాల్సిన అవసరం లేదు జస్ట్ లెటింగ్ బి బట్ యూ నాట్ యు హోల్డ్ ఆ టు నేను మా మధ్యలో ఉండే స్పేస్ అలా విలువైన స్పేస్ అనేది ప్రశ్నిస్తుంది ఒక మహాత్ముడికి ఒక ధనవంతుడు వచ్చి ఒక కోటి రూపాయలు ఇస్తాను మా దగ్గర ఎలా జరగడం నేను ఏదైతే అనుభవిస్తున్నారో అది నాకు వన్ బిలియన్ అడిగారు మీరు కోటి రూపాయలు తీసుకోండి లెటర్ సైజ్ చేయండి అంటే మహాత్ములు విప్పడు నాకు ఒత్తిడి విధాడు నాకు ఆ ఇంట్లో ఎక్కడ కావాలి కోటి రూపాయలు కానీ ఇసుకో రాదు కోట్లు ఇచ్చినా కూడా దాన్ని నేను ఆయన నాకు లక్ష్యం చెప్పాడు దాని విలువ అట్టి కానీ మీకు లక్షలు కోట్ల రూపాయలు ఇవ్వండి ఆ ఇన్నలు చేయడం లేనట్టుకోండి మీరు ఏమి ఇంజేజ్ చేస్తారు కాబట్టి జనుడు లక్షలని సంపాదించే హడాదిలో ఉంటారు తప్ప ఆ ఇన్నలు చేయడము ే ప్రయత్నం చేయాలి ఔటర్ స్పేస్ కోసం స్థవతం అయిపోతూ ఉంటాం ఔటర్ స్పేస్ కోసం ఒక ఆయన మామూలుగా ఎక్కడో ఏదో మామూలు అల్మూలు లాంటి పరిస్థితిలో ఎక్కడ ఉంది నేను జున్నీ హిల్స్ పెట్టుకుంటాను వల్ టుుమ్ హిల్స్ పోర్ట్ లోకాలిటీ సిపేషియస్ లోకాలిటీకాలిటీ అంటే అభ్యర్థి స్పేస్ ఉన్నవాడు ఎక్కడున్నా విశ్రాంతిగా విశ్రాంతి అభిన్న స్పేస్ నుంచి తర్వాత అంత్య గుణాశ్రయముగా నెచ్చారు వినాశములేని వస్తువు ఒకటి తీసుకోండి వినాశములేని వస్తువు దానికి ముచ్చిపోయే గుణములు దాని ఎందు ఆశ్రయించి ఉండడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తీసేట ఇప్పుడు మట్టి తీసుకోవాలి మట్టి వినాశనం చెందే ధర్మం కాదు దాంట్లో నీళ్ళు పోస్తే అది విడిపోదు విండిపోతే గట్టి కొడుతుంది అలాంటి ధర్మాలు దాని నుంచి మార్పు కానీ ఆకాశంతో ఎటువంటి వేసవి కాలంలో ఆకాశానికి శీతకాలంలో ఆకాశానికి భేదం ఉందని నేను అట్మాస్ఫియర్ లో భేదం ఉంటుంది కదా భేదము ఉండదు నిత్యమైన వస్తువు అనిత్యమైన గుణములకు ఆశ్చర్యమనేది అసంతదు కనుక ఆత్మస్వరూపం అది కాలంలో అతీతం లేదు కళాకీతం మీ స్వరూపంలో టైం లేదు దో టైం ఇన్ యో స్వరూప టైం టైం ఉండాలంటే చలనం ఉండాలంటే చలనం టైం ఉండదు ఇప్పుడు ఆర్ట్ ఉండాలి టైం ఈజ్ పార్ట్స్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ థాట్ ఈజ్ అంటే ఇన్ఫాక్ట్ థాట్ ఈస్ ఎన్ కేజ్ ఇన్ టైం టైం యొక్క దుప్పటిలో ఉంటుంది థాట్ థాట్ హ్యాపెన్స్ ఇన్ టైం అండ్ అభిప్రాయం కాబట్టి టైం అన్నది థాట్ ని మనస్సుని శాసిస్తూ ఉంటుంది దాన్ని నా స్వరూపంలో కాబట్టి టైంలెస్ టైఫ్ మందు ఆత్మస్వరూపం ముందు కాలవకతీతమైన ఆత్మస్వరూపం ముందు ఇవి వచ్చిపోయే సుఖ దుఃఖాలు అది టైంలో సృష్టించను కూడా సృష్టించలేదు సరే సరే కొంచెం సెకండ్ల ఆకాశ ఆగమవా అవత్యతే కాబట్టి నిత్యమైన తత్వం ఏదైనా అనిత్య గుణములకు ఆశ్చర్యము కాదు అమలాంటి దృష్టాంతం ఏదైనా చెప్పడం అంటే ఆకాశం చెప్పాలి అయితే వెదాంతులు ఆకాశాన్ని నిత్యంగా ఒప్పుకోదు నేను ఆకాశం పుట్టింది కదా నిత్యంగా ఒప్పుకోదు మరి అదే ఇంకా దృష్టాంతం దృష్టాంతం ఎందుకో చూసినా టు ప్రూవ్ వైట్ మాంట్ ఇంతే కదండి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని యూ కెనాట్ ప్రూ విట్ యుక్ కెట్ ప్రూవ్ ఎందుకో చూసినా లాస్ట్ యువా మీకు దృష్టాంతం చెప్పాలి అంటే వాస్తాంగా ఆకాశాన్ని నిత్యంగా స్వీకరించి ఉద్యోగం ఏం చేసినప్పుడు నేను చేశాను ఆకాశాన్ని కాబట్టి ఆకాశం కూడా అనిత్యమే అని మీరు కోర్టు చేసి ఆకాశం కూడా నిత్యమే అని ఉన్నారనుకోండి అయితే దృష్టాంతం లేదంటే అర్థం అన్నదోసిన నో ప్రూఫ్ అంటే అర్థం అప్సర్కి నో ప్రూఫ్ అంటారు యు ప్రూఫ్ అబ్బులు అయితే మేము పౌర మనీశా మహిళ స్థాయి